ీరుభ్యో నమతిస్మృతిపరాణా కరుణా శంకరంకరం బాహం నిద్రాదయ సంగే అనుభూయే నేతర తేతే కుర్చీలో కూర్చోండి పైకి వెళ్ళి అక్కడ ఎరుగ్గా ఉంది అక్కడ విశ్రాంతిగా అక్కడ విశాలంగా కూర్చోండి అక్కడ ఇది వేదాంతంలో ఒక విషమఘట్టం ఏమంటే ఆత్మ నాకు తెలియదు అనే ఒక నిశ్చయంలో విడుంటాడు ఆత్మ నాకు తెలియదు అంటే అర్థం ఏమిటి తెలియనివి ఎవరివో ఉన్నాయి అనేక తెలియనివి వాటిల్లో ఆత్మ ఒకటి తెలిసి తెలియని తెలుస్తాయి ఏదో సందర్భంలో తెలుస్తాయి నీకు అంతవరకు తెలియనిది సడన్గా ఓ సమయంలో తెలుస్తుంది అదేవిధంగా ఆత్మ కూడా ఒకనాడు తెలుస్తుంది అండ్ దేస్పో మనం ఏం చేయాలి మామూలుగా మీకు ఆర్థడాక్సికల్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందంటే మనం ఏం చేయాలంటే ఆ పారాయణ చేస్తూ ఉండాలి భాష్యాన్ని పారాయణ చేస్తూ ఉండాలి మణిబట్ట కట్టుకుని భాష్యాన్ని పారాయణ అలా పారాయణ చేస్తూ ఉంటే జన్మల తర్వాత హఠాత్తుగా ఓ రోజుని ఫ్లాష్ లాగా ఆత్మ జ్ఞా ఆత్మ తెలిసిపోతుంది ఆ అర్థదాక్షులు కూడా మడిగట్టుగొట్టుకుని పారాయణ చేయమంటాడు లేదా అంత విద్యార్థులు అర్థదాక్షుని అనుభూతి అంత అద్భుతంగా ఉన్నారని నా పాయింట్ కాదు లేదా విద్యార్థులు ఎలా ఉంటారంటే ఆత్మ తెలియని వస్తువు అని దానికో ముద్ర వేశారు ఎప్పుడైతే ఆత్మ అవిదితమే నేను నిర్ధారణ చేశారో వన్ ఫైవ్ మార్నింగ్ అది విదితం and because we are all waiting for that fine one epudaithe atma vidithamu avutundo kaabatta two things okati atma telustundi teliyabade idi avutundi rendu bhavishyattu lo avutundi you are wrong 100% 200% wrong am both calls bhavishyattame idi undadu okaina annaru ninna దేనినైతే రేపనుకున్నామో అది ఈ రోజే అన్నాడు ఏదో అలాగే ఎక్కడో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నిన్న రేపు రేపు రేపు నిన్న కామక్షేప కామక్షేపం చేశాను కదా ఆ రేపు ఈ రోజే అసలు కాబట్టి భవిష్యత్ అనేది ఏది ఉండదు ఈ మాట జనులు అర్థం చేసుకోరు భవిష్యత్ అనేది ఉండదు అని అర్థం చేసుకోవటానికి వాడు పెద్ద ఫిజిక్స్ కూడా అయి ఫిజిక్స్ తెలుసున్నవాడు సైన్స్ తెలుసున్నవాడై ఉండాలి టైమ్ ఈజ్ ఏ మెంటల్ కాన్సెప్ట్ దెర్ ఈజ్ నో రియాలిటీ టు టైం అవుట్ సైడ్ మైండ్ దెర్ ఈజ్ నో టైమ్ అని తెలియడానికే వాడు ఎంతటి వివేకం గలవడై ఉండదు ఎంతటి లోకైన పరిజ్ఞానం గలవడై ఉండాలి ఆ విషయం చాలా చిన్న విషయం పెద్ద విషయమేం కాదు మాయా కల్పిత దేశ కాల కలన వైచరి ఇదే చిత్రీకరణ మాయా అజ్ఞానములే దశకాల భావనని కల్పిస్తాయి ఈ చిన్న విషయం కానీ ఆ చిన్న విషయం తెలియక పెద్ద పండితులు అయ్యేమనుకుంటారు చిన్న విషయం తెలియక పెద్ద పండితులకుంటారు ఏమిటి పాండిత్యం ఏమిటి ఆ పాండిత్యం అర్థం లేని అలా ఉంటుంది వాట్ ఎవర్ కాబట్టి భవిష్యత్తులో ఆత్మ తెలిసిపోతుంది అనుకోవడం ఒక తప్పు ఆత్మ ఈనాడు అవిద్యితమై భవిష్యత్తులో విదితమవుతుంది అనేది మరో పెద్ద తత్వం ఎందుకంటే సపోజ్ ఆత్మ విదితం అయిందనుకోండి అప్పుడు అది ఆత్మ అవుతుందా అనాత్మ అవుతుందా అనాత్మ అవుతుంది దీన్ని ఇంగ్లీష్లో ఆక్సీ మొరాన్ అంటారు ఇట్స్ ఎన్ ఆక్సీ మొరాన్ ఏమంటే ఇట్ ఈజ్ ఆత్మా అండ్ ఇట్ కన్స్ టు బి నోన్ దాన్ని మీరు తెలుసుకుంటారు అది ఆత్మా అన్నది ఆక్సీ ఎప్పుడన్నా ఉన్నారా ఆక్సి మొరాన్ అనే మాట దక్షిణది చూడండి వస్తారు ఇంటికి ఆక్సి మొరాన్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ కాంట్రడిక్షన్ అని అర్థం అంటే ఇట్ జస్ట్ మీన్ ఎనీథింగ్ సో ఎనీవే అటువంటి వైరుధ్యంలో మనం బతుకుతూ ఉంటాం ఈ వైరుధ్యం నుంచి మీకు అనేక పెద్ద పెద్ద సెక్స్ బయలుదేరుస్తాయి రాంగ్ మోషన్స్ డెవలప్ అవుతాయి లైక్ ఆత్మ కింద ఉంటుంది అది పైకి లేస్తుంది అది సపోజ్ కింద ఉన్నది ఏదో పైకి లేచినట్టుగా మీకు తెలిసిందనుకోండి ఇప్పుడు ఆత్మ ఎలా అవుతుందండి మీ చేతి తెలియబడేది ఆత్మ అవుతుందా అనాత్మ అవుతుందా అనాత్మ అవుతుంది తర్వాత ఆత్మ అలా ఫ్లాష్ లాగా ప్రకాశిస్తుంది అంటే అది ఆత్మ అవుతుందా అనాత్మ అవుతుందా కాబట్టి ఏది ఏది అనుభవానికి వస్తుందో తెలుస్తుందోనా అనుభవానికి వస్తుందోనా ఒకటే ఏది ఏది అనుభవానికి వస్తుందో అది ఆత్మ కానే మరి ఆత్మ ఏమిటి అంటే చూడండి ఏ దేని వలన సర్వము అనుభవానికి వస్తుందో అది ఏ ఆత్మ కాబట్టి మీరేం చేస్తారంటే అనుభూయమానము మీద ఫోకస్ పెట్టడం మానేసి కేవలము అనుభవస్వరూపులుగా ఉండుట అనుభవస్వరూపులై ఉండట ఆ విధంగా మీరు ఆత్మ ఆత్మనిష్ఠులు కాగలుగుతారే తప్ప ఆత్మను తెలుసుకునేవారు మాత్రం ఎన్నడు కాదలరు అయితే ఒక సందర్భంలో ఆత్మనిష్టకే ఆత్మ జ్ఞానము అని పేరు ఉండడంలో తప్పు లేదు ఓకే ఆ పేరు ఉంటుంది ఆత్మజ్ఞానము అంటే అభిప్రాయం ఏమిటి ఏది ఏది అనాత్మగలదో వాటినన్నిటినీ నా నా నా అని తిరస్కరించి అనుభవస్వరూపుడుగా నిలిచి ఉండుటయే ఆత్మజ్ఞానం అంతేకాని అనాత్మని ద్రోషిచ్చే ఆత్మని తెలుసుకొనుట ఆత్మని పట్టుకొనుట అది ఆత్మజ్ఞానం కాదు ఆత్మని పట్టుకున్నాడు అంటే వాడు ఎక్కడో పప్పులో కాలు వేసేడనే అర్థం ఎందుకంటే వీడు పట్టుకున్నది ఆత్మ కాదు లోకంలో చాలామంది మేము ఆత్మని పట్టుకున్నాము మాకు ఆత్మ తెలిసింది దేదో హడావిడి చేస్తూ ఉంటాడు కొంచెం స్వామీజీ చెప్పాడు ఒకసారి గుజరాత్లో ఓ మహాశివుడు ఒక ఆయన ఆయన సూరత్ స్టేషన్లో రైలు కోసం వెయిట్ చేస్తున్నాడు ఆ రోజుల్లో మహాత్ములు ఎక్కడికి వెళ్ళినా రైలు వెళ్లేవారు ఈ మధ్య కాలంలో అదర్ ఆప్షన్స్ వచ్చాయి కానీ ఏదో సొంత కారణం ఇవన్నీ ఇవన్నీ ఆప్షన్స్ ఏవో వచ్చి ఉండొచ్చు బట్ రైలు కొంత దూర ప్రయాణాలకు అనుకూలమైన సాధనము కాబట్టి సోరత్ స్టేషన్ ఆయన కూర్చుని ఉన్నారు రైలు కోసం రైలు చూసున్నారు ఎప్పుడైతే మహాత్ములు రైలు భక్తులు ఉంటారు భక్తులు డజన్ మంది భక్తులు చుట్టూ ఆంతరింగిక భక్తులు ఉంటారు వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఆయనతో పాటుగా రైలు కూడా ఎక్కవచ్చు మిగిలిన వాళ్ళు సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చి ఉంటారు లేకపోతే భిక్ష ప్యాకెట్ తీసుకొచ్చి అది చేస్తారు సో సర్వీస్ డే డూ సో సడన్ గా రైలు ఇంకా రావడానికి అరగంట టైం ఉంది కొంచెం డిలే సాధారణంగా ఆరున్నరకి రైలు అనుకోండి మీరు ఎన్నింటికి వెళ్తారు ఆరు పాముకు వెళ్తారు రైల్స్ అన్ని ట్రైన్స్ కూడా థర్టీ మినిట్స్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ డిలేలో నడుస్తూ అన్ని ట్రైన్స్ అన్ని ట్రైన్స్ కూడా అలా నడుస్తూ ఉంటాయి దేర్ మే బీ సమ్ వర్ ది ఎక్సెప్షన్స్ హీర అన్ని ట్రైన్స్ లేట్ నడుస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళన్నీ దాటుకుని రావాలి వాడికి ఎన్ని ఆటంకాలు వస్తాయో అవన్నీ దాటుకుని వచ్చేప్పటికి అరగంటో ముప్పో గంటో గంటో గంట ఉన్నారో అది ముందు అరగంటతో ప్రారంభం అవుతుంది డిలే అరగంట అన్నాడంటే ఐదు గంట రెండు గంటల దాకా పోతుంది అదిలే సో నిజానికి స్టేషన్ మాస్టర్ని ఏమన్నా అరగంట డిలే అన్నారు థర్టీ మినిట్స్ డిలే అని రాసేసి ఆయన పోయి తన కొంత చూసుకుంటూ ఉంటాడు అరగంట డిలే అన్నారు అరగంట అయిపోయింది ఇంకా రాలేదంటే ఆయన ఏమంటాడో తెలుసినా ఏమన్నా అరగంటే అరగంటేనా అంటే ఇప్పుడు మనం వాడగలహం నాకు తెలియలేదండి చెప్పండి అరగంటే అవుతుందా లేదు రెండు గంటలో మూడు గంటలో అవుతుంది సో అరగంట అంటే అర్థం ఏంటి రెండు గంటలో మూడు గంటలో భోజనం పెట్టేస్తాం అరగంట అంటే అర్థం ఏంటి రెండు మూడు గంటల్లో భోజనం పెట్టేస్తాం సో ఎనీవే కాబట్టి ఆ రైల్వే స్టేషన్లో ఆయన కూర్చొని ఉన్నారు ఏదో భక్తులు ఈ మాట్లా మట్లో అంటూ ఉంటే సడన్ గా ఆయనకేదో వణుకు వచ్చినట్టయ్యి ఆయన అలా కళ్ళు మూసుకుని అలా ఉండిపోయారు అప్పుడు భక్తులందరూ కూడా గొప్ప ఆశ్చర్యంతో విస్మయంతో అలా దండాలు పెడుతూ అలా చూస్తూ ఉండిపోయారు ఆ రెండు నిమిషాలకు ఆయన కళ్ళు తెరిచి నాకు ఆత్మజ్ఞానము కలిగినది చెప్పిన వెంటనే భక్తులు ఏం చేశారంటే ఆ బెంచీని ఆ స్పాట్ని మార్క్ చేసేసారు మార్క్ చేసేసి ఈ లోపల రైలు ఎక్కేసి వెళ్ళిపోయారు ఆ బెంచీని స్పాట్ని మార్క్ చేసేసి అక్కడ ఒక చిన్న మెమోరియల్ ఒకటి నిర్మాణం చేశారు అక్కడ మెమోరియల్ పెట్టి దాని మీద స్వామీజీ విగ్రహం వచ్చి పెట్టి ఇది ఫలానా మహాత్ములకు ఆత్మజ్ఞానము కలిగిన స్థానము అని అక్కడ మెమోరియల్ ఇది పూజ్య స్వామీజీ చెప్పాడు కదా ఎవరైతే నాకు ఫలానా చోట ఆత్మ తెలిసిందే అన్నారో వాళ్ళకి ఆత్మ తెలియలేదు ఎందుకంటే ఆత్మ తెలియబడేదవుతుందా అనుభవ స్వరూపం అవుతుందా మీకు ఈ ఈ పరిస్థితి ఈ విషమ ఘట్టం అర్థమైందనే విషయం తెలిసిందే అసలు అది యూ ఫాలోయింగ్ వాటర్స్ ఆ శ్లోకం ఆ విధముగా సో బాహం ఇదే శ్లోకం అయిపోయిందనుకుంటా బాహం మీ ప్రశ్న సరియే నిద్ర జాగ్రత్త అవస్థ మొదలైనవన్నీ కూడా ఏని కారణము చేత అనుభవమునుకు వచ్చుతున్నవో అది అనుభవానికి రాదు అది అనుభవ స్వరూపము అది స్వయంగా అనుభవానికి రాదు అలాగే అనుభవానికి వచ్చుట లేదు కనుక అది లేదు అని చెప్పుటకు వీలు లేదు ఎందుకంటే అదే లేకపోతే ఇవన్నీ అనుభవానికి వచ్చుట సంభవమే కాకుండును కానీ ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయి కనుక వీటిని అనుభవానికి వచ్చిట్లా ప్రకాశింపజేసేటువంటి అనుభూతి స్వరూపమైన ఆత్మ లేదని ఎవడు చెప్పగలడు అంటే ఎవరైనాను అట్లు చెప్పగలరు అని ఆ శ్లోకం స్వయమేవానుభూతి విద్య నానుభావ్యత జ్ఞాతృజ్ఞానాభావా జ్ఞేయో నత్వసత్త మంచి శ్లోకం అండి చాలా మంచి శ్లోకం సో విద్యార్జున స్వామి దాన్ని బాగా కూర్చారు ఆ కూర్పు చాలా బాగుంది మళ్ళీ చెప్దాము మొత్తం లైన్ అంతా చెప్దాము స్వయమేవానుభూతిత్వా విద్యతే నానుభావ్యత జ్ఞాతృాంతరాదజ్ఞే నయ అనుభూతి విద్య నా అనుభవ్యత జ్ఞాతృజ్ఞానాభావా అజ్ఞేయ అసత్త స్వయమేవా తానుగానే అనుభూతి స్వాత్ అనుభూతి అగుట వలన అనుభవ్యత అనుభవమునకు వచ్చుట న విద్యతే లేదు ఆత్మ అనుభవానికి వస్తుందా కాదు ఎందుకని అనుభవానికి వచ్చేది అనాత్మ అవుతుంది తప్ప ఆత్మ ఎలా అవుతుంది ఏది ఏది అనుభవానికి వస్తోందో అదంతా కూడా అనాత్మ అవుతుంది ఆత్మ స్వయముగా అనుభూతి స్వరూపము కాబట్టి ఆత్మ అనుభవానికి వచ్చేది కాదు ఓకే మీకు ఒక దృష్టాంతం చెప్తా అంటే ముందు చెప్పాను దృష్టాంతం మళ్ళీ చెప్తున్నాను నేను అర్థం చేసుకోండి ఇప్పుడు మనకి దిలో వస్తువులన్నీ కనపడుతున్నాయి దేని వలన కనపడుతున్నాయి ప్రకాశము వలన సూర్యప్రకాశము వలన కనబడుతున్నాయి కానీ వాస్తవంలో మీరు సూర్యప్రకాశాన్ని ఎన్నడూ చూడదు డైరెక్ట్గా సూర్యప్రకాశమును చూపుత అనేది సంభవమే కాదు అంటే మీరు అనొచ్చు సపోజ్ ఈ దీపావళి ఆర్పేసినా కూడా ఇంకు వెలుగు ఉంటుంది కదా అది సూర్యుడు వెలుగు కదా కాదు ఇది డైరెక్ట్ సూర్యుడి వెలుగు కాదు ఈ అట్మాస్ఫియర్లో అంటే మన చుట్టూ ఉండే వాతావరణంలో హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ మొదలైన గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఆ సూర్యుడు వెలుగు వాటి మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది అలాగా రిఫ్లెక్టెడ్ లైట్ని మీరు చూడగలుగుతారు తప్ప దేని చేతను రిఫ్లెక్ట్ చేయబడని సూర్యకిరణమును సాక్షాత్తుగా మీరు చూచుట అనేది సంభవము కాదు అర్థమైందా మీకు కాబట్టి మీకు సూర్యకిరణము అనగా అది మీ కంటి చూడబడేది ఎన్నడూ అవదు మరి ఏమవుతుంది అలాగని లేదని చెప్పగలరా లేదని చెప్పలేదు నిజానికి సూర్యకిరణముల యొక్క ప్రకాశము వలన మాత్రమే మీరు సర్వమును చూస్తూ ఉంటారు మీరు గమనించండి ఈ భూమండలం మీద ఉండే సకల పదార్థములు ప్రకాశిస్తున్నాయి ఏని ఎందు పొగటి వెలుగునందు ప్రకాశిస్తున్నాయి పొగటి వెలుగు పొగటి వెలుగు ఎలా వచ్చింది సూర్యకాంతి అంతరిక్షంలో ప్రవేశించి ఇక్కడుండే వాతావరణం చేత రిఫ్లెక్ట్ అయ్యి పొగట పొగటి వెలుగు అయింది ద సన్ లైట్ డే లైట్ అండ్ దెన్ అన్ని వస్తువులు కనబడుగుత ఇప్పుడు మీరు సన్లైట్ పుణ్యమాని అన్ని వస్తువులను చూడగలుగుతారు సన్ లైటే అంతరిక్షంలో ప్రవేశించి అంటే మన చుట్టూ వాతావరణంలో ప్రవేశించి డే లైట్ అవుతుంది డే లైట్గా మీకు అనుభవానికి వస్తుంది ఈ విషయాన్ని మీకు బాగా అర్థం చేసుకోవాలంటే మీరు ఊహించండి ఒక రాకెట్లో కూర్చొని అంతరిక్షం పైకి వెళ్ళిపోయారనుకోండి అంటే ఈ వాతావరణం ఎంతవరకు ఉంటుంది ఏవో ఎక్మాస్ఫియర్ ఆ పైన స్ట్రాటోస్ఫియర్ ఆ పైన ఐనోస్ఫియర్ అని ఉంటుంది మూడు స్పియర్స్ ఉంటాయి ఇంకా ఏవో స్పియర్స్ ఉండొచ్చు ఇంకా ఆ తర్వాత ఏ స్పియరు ఉండదు శూన్యం ఉంటుంది శూన్యం అంటే ఇంకా గాలి ఉండదు గాలి ఉండదు అది ఎంతో దూరం వెళ్ళక్కర్లా అరవై డెబ్బై ఎనభై మైళ్ళు వెళ్తే సరిపడుతుంది మన స్పేస్ స్టేషన్ ఒకటి ఉన్నది అది హండ్రెడ్ మైల్స్ అబవ్ ఉన్నది అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు ఏమన్నా మీరు ఆ స్పేస్ స్టేషన్లో కూర్చున్నారనుకోండి ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్ థింగ్స్ మీరు ఆ స్పేస్ స్టేషన్లో కూర్చున్నారనుకోండి అక్కడ సూర్యుడు ఉదయించడము అస్తమించడము అనేవేమీ ఉండవు అక్కడ ఎప్పుడూ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు కానీ స్పేస్ స్టేషన్లోంచి బయటకు చూస్తే కిటికీలోంచి కిటికీ అంటే ఇక్కడ కిటికీలాగా ఉండదు ఒక విమానంలో కిటికీలాగా ఉంటుంది ఎయిర్ టైట్ కిటికీలు ఉంటాయి ట్రాన్స్పరెంట్ గ్లాస్ విండో దాని గుండా మీరు బయటకు చూస్తే చీకటి తప్పింకే ఉండదు చిన్న చీకటి ఇదేం ఇదేమండి చుట్టూ సూర్యకాంతి ఉండి మనకి సూర్యకాంతి ఏది ఎందుకు కనపట్టలేదు ఈ చీకటి ఏమిటి అని మీరు అనుకోవచ్చు మీరు దానికి ఆ స్పేస్ స్టేషన్కి రోబోట్ ఆర్మ్ అని అంటే ఏమిటి దానికి చెయ్యిలాగా ఉంటుంది అది ఇలాగా దాన్ని మీరు మీరు దాన్ని పైకి పెట్టవచ్చు లోపల కూర్చొని స్విచ్ ఆన్ చేస్తే ఆ చెయ్యిలాగా ఉన్నది ఇలా వెళ్తుంది అది ధగధగలాడిపోతూ కనపడుతుంది ఎందుకంటే చుట్టూ సూర్యకాంతి ఉంది కదా అందుకోసం ఇది ధగ ధగ ధగలాడిపోతూ కనపడుతుంది ఇది ఇలాగ వెనక్కి తీసేశారనుకోండి అక్కడ అంత చీకటి తప్పించే ఉంది సూర్యకాంతి ఉంది కదా ఇది పెడితే కనపడింది కదా మరి అంటే అవును ఇది ఎప్పుడైతే వెనక్కి లాగేశారో అక్కడ సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసేది ఏది లేదు నైట్రోజన్ ఆక్సిజన్ మొదలైన గ్యాస్ మాలిక్యూల్స్ కూడా లేవు సూర్యకాంతి మాత్రమే ఉంది కాబట్టి మీరు కంటితో దానిని చూడగలరు అర్థమైందండి ఇప్పుడు ఈ దృష్టాంతం మీకు అర్థమైతే దాన్ని కరెక్ట్గా నేను అప్లై చేసి చెప్తున్నా ఆత్మచైతన్యము సూర్యప్రకాశము ఆత్మచైతన్యము అంతఃకరణంలో అంటే మా బుద్ధియందు ప్రతిఫలించినప్పుడు వచ్చేటువంటి ప్రకాశం ఏదైతే గలదో అంటే బుద్ధి సర్వమును తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అటువంటి ప్రకాశము బుద్ధియందుండేటువంటి ప్రకాశము ఆ ప్రకాశములోనే నీకు సకల జగత్తు తెలుస్తూ ఉంటుంది అదిగో ఆ ప్రకాశమే పొగటి వెలుగు వంటిది ఆ బుద్ధి ఎందున్నటువంటి ప్రకాశము ద్వారా తెలియబడే ఘటపటాది ప్రపంచమంతా కూడా సూర్యకాంతిలో తెలియబడే ఘటపటాది ప్రపంచము వంటిది అర్థమైందండి కాబట్టి ఏ విధంగా అయితే సాక్షాత్తుగా సూర్యకాంతిని చూటుట సంభవము కాదో అదేవిధంగా సాక్షాత్తుగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునుట అనేది సంభవము కాదు తెలియబడేది ఎన్నడూ కాదు తెలివి తెలివి ఎందు సర్వము తెలియబడుతుందే తప్ప తెలివి తనంత తానుగా తెలియబడదు ఇది ఎలాగంటే మీరు ఇంకొకళ్ళ భుజం మీద కూర్చోగలుగుతారు ఇంకొకళ్ళు వచ్చి భుజాల మీద కూర్చోగలుగుతారు కూడా కానీ మీరే మీ భుజాల మీద కూర్చోగలుగుతారా కూర్చోలేదు మీరే మీ భుజాల మీద కూర్చోగలుగుతారా ట్రై చే చూడండి ఎంత యోగాభ్యాస పరుడైనా కూడా తన భుజములపై తానే కూర్చోలేడు ఎందువల్ల తాదే కనుక అలాగే తన స్వరూపమే తెలివి చైతన్యము ఆ తెలివి సర్వము అనుభవమునకు అనేది ఉంటుంది సపోజ్ సర్వాన్ని మైనస్ చేసేసారనుకోండి అప్పుడు ఆ తెలివి ఎందు ఏది అనుభవమునకు వచ్చుతలేదు అనగా శూన్యము అనుభవమునకు వచ్చుచున్నది సర్వము యొక్క అభావము అనుభవమునకు వస్తోంది అది కూడా అనుభవమే కదా అన్నీ ఉన్నాయి అంటే ఒక అనుభవము ఏది లేదంటే ఇంకో అనుభవమైనది కాబట్టి ఏది లేదు అనే అనుభవము ఆ తెలివి ఎందు కలుపుచున్నది అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి అనే అనుభవము ఆ తెలివి ఎందు కలుగుతున్నది కొన్ని మాత్రమే ఉన్నప్పుడు కొన్ని మాత్రమే ఉన్నాయి అనే అనుభవము ఆ తెలివి ఎందు కలుగుతున్నది ఏదీ లేదు అన్నప్పుడు ఏది లేదు అనే అనుభవము ఆ తెలివి ఎందు కలుగుతున్నది ఆ తెలివి తెలియబడుతుందా తెలియబడదు కాబట్టి తెలివిని తెలియట సంభవము కాదు కానీ తెలివియ ఉండుట సంభవము అదే శ్లోకం కాబట్టి స్వయమేవ అనుభూతిత్మ ఈ ఆత్మచైతన్యము తనంత తానుగా అనుభవస్వరూపమై ఉన్నది కనుక అది ఇతరములు వలె అనుభవమునకు వచ్చుట అనేదేమీ ఉండదు అది మొదటి వాక్యం ఇంకా రెండవ వాక్యం ఏమిటంటే అనుభవానికి వచ్చుట లేదు కనుక ఆత్మ అనేది లేదు అనే మాట తప్పు అది ఎలాగంటే స్పేస్ స్టేషన్లో కూర్చొని సూర్యకాంతి అనుభవానికి వచ్చుట లేదు కనుక సూర్యకాంతి లేదు అంటే తప్పు సూర్యకాంతి ఉందో లేదో మనం చూద్దాం ఈ రోబోటాం ఇలా పెట్టండి పెడితే ఏమైంది ధగధగ వాటితో ప్రకాశిస్తోంది కదా అంటే సూర్యకాంతి ఉన్నట్టే తీసేయండి వెనక్కి ఇప్పుడు వెనక్కి తీసేస్తే దాని పరిస్థితిని ఎలా వర్ణిస్తారు మీరు సూర్యకాంతిలో ప్రకాశించేది ఏదు లేదు అని వర్ణిస్తారా లేక సూర్యకాంతి ఏ లేదు అని వర్ణిస్తారు సూర్యకాంతి ఏ లేదు అని వర్ణించేవాడు అజ్ఞానం సూర్యకాంతిలో ప్రకాశించడానికి ఏమీ మిగలలేదురా బాబు అని అన్నవాడు సత్యము తెలుసున్నవాడు మీరు నిద్రపోయినారు నిద్రపోవడం అంటే ఏమిటి మనస్సు అనే కిటికీని మూసివేసినారు మనస్సు అనే కిటికీని ఎప్పుడు మూసేశారో జగత్తులో ఉండేది ఏది కూడా ఇంకా అనుభవానికి వచ్చే ఉపాయమే లేదు ఎందుకంటే జగత్తు అనుభవానికి వచ్చే ఉపాయం ఉనితే మనస్సు ఆ కిటికీని మూసేస్తే సకల జగత్తు కూడా అనుభవం నుంచి మూసివేయబడుతుంది కాబట్టి ఇప్పుడు ఏది అనుభవానికి వచ్చుటలేదు నిద్రావస్థ నిద్రావస్థలో ఏది అనుభవానికి వచ్చుటలేదు దానికి కారణం ఏమిటంటారు దానికి కారణం ఏమంటే జ్ఞేయము జ్ఞాత తెలియబడేది తెలియవాడు తెలియబడేది అన్నా మనస్సే తెలియవాడు అన్నా మనస్సే కాబట్టి ఏది అనుభవం మనకు వచ్చుటలేదు అనడానికి హేతువు తెలియబడేది తెలియవాడు లేకుండుతయా లేక తెలివియే లేకుండుతయా అది ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే తెలివియే లేకుంటే ఏమీ లేదు అనే అనుభవం మాత్రం ఎలా కానీ కలుగుతోందిగా కాబట్టి ఏమీ లేదు అనే అనుభవం కలుగుతోంది కాబట్టి ఏమీ లేదు అన్నమా అంత మాత్రమే సత్యం అనగా తెలియవాడు తెలియబడేది అనేది లేదు అని సత్యం అంతే తప్ప తెలివియే లేదు అనే మాట తప్పు తెలిసిందండి జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ సుశుత్యవస్థయందు అది బ్రాకెట్ లో పెట్టుకోవాలి తెలియవాడు తెలియబడేది అనే భేదము అనే ఇతరములు లేకుండుట వలన అజ్ఞేయ అవి తెలియబడుటలేదు మళ్ళీ చెప్పాం జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ తెలియవాడు తెలియబడేది అనే భేదము లేకుండుట వలన అజ్ఞేయ అట్టి భేదము తెలియబడుట అంటే ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థతో పోల్చి చూడండి జాగ్రత్త అవస్థలో నేను తెలియవా తెలియవాడను ఈ ఘటము తెలియబడేది అనే భేదము అనుభవానికి వస్తూ ఉంటుంది అయితే సుశుప్త్యవస్థలో తెలియవాడు తెలియబడేది అనే భేదము లేదు అది అనుభవానికి వచ్చుట లేదు కాబట్టి తెలియవాడు తెలియబడేది అనేది అనుభవానికి వచ్చుట లేదు కాబట్టి మీ మీ నిష్కర్ష కంక్లూషన్ ఏమిటి తెలివి అనేదే లేదు అనే కంక్లూషను తప్పు మరి ఏమిటి కంక్లూషను తెలియవాడు తెలియబడేది అనే భేదము లేదు అనేది మాత్రమే సత్యమే ఓకే మళ్ళీ చెప్తాం జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ సుశుత్యవస్థ ఎందు అది వేకట్లో పెట్టుకో తెలియవాడు తెలియబడేది అనే భేదము లేకుండుట వలన అజ్ఞేయ అట్టి భేదము తెలియబడుటలేదు ఏమంటే సుషుప్తిలో తెలియవాడు తెలియబడేది అనే భేదము తెలుస్తోందా తెలియటలేదు ఎందువలన తెలియవాడు తెలియబడేది అనే భేదము లేనందువలన తూ కానైతే అసత్తయా ఆత్మ లేకపోవుటచే మాత్రము నా కాదు అంటే సుశుక్తిలో నేను ఇలాగే చెప్తూ ఉంటా పదే పదే నేను పొక్కుపోవాలని నా తాతత్రయం సుశుక్తిలో జ్ఞాతృ జ్ఞేయ భేదము తెలుస్తోందా లేదని చెప్పండి లేదంటే ఒక పంపు ముంచుతారే మళ్ళీ పోపడతారే కాబట్టి మళ్ళీ అడుగుతా సుశుప్తి ఎందు తెలియవాడు తెలియబడేది అనే భేదము తెలుస్తోందా ఎందుకు తెలియట లేదు చెప్పకండి అప్పుడే ఎందుకు తెలియట లేదు తెలివి లేనందు కాదు అనండి కాదు మరి ఎందువల్ల తెలియవాడు తెలియబడేది అనే భేదము లేనందు అవును ఓకే సరపడిందండి జ్ఞాన జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ అంటే జ్ఞాత జ్ఞానం చాతృజ్ఞానే ఎవరండి ఇతర రములు ఎప్పుడు కూడా అన్యో గ్రామ గ్రామాంతరం ఇంకో గ్రామము అనే దాంట్లో మాంతరం ఇప్పుడు ఆత్మ చైతన్యం కంటే ఇతరముగా జ్ఞాతాధ్యేయము అనే ద్వంద్వము లేదు ఆత్మ కంటే ఇతరమై అది ఇతరము ఆత్మ అనాత్మ అనాత్మ కాబట్టి జ్ఞాతృజ్ఞానం అనే ద్వైతము అది అనాత్మ ఆత్మ కంటే ఇతరము కాబట్టి అదేమిటవుతుంది జ్ఞాతృజ్ఞానాంతరము అవుతుంది అటువంటి జ్ఞాతృజ్ఞానాంతరము లేనందువలన తెలియక లేదు అంటే తప్ప ఆత్మ చైతన్యమే లేనందు వలన అని మాత్రము కాదు ఓకే మీరేం చేస్తారంటే ఇప్పుడే నేను ఎక్కడో చదివానది చెప్తున్నాను కళ్ళతోటి ఎదురుగా ఉండే వస్తువులను చూడడం మానేసేయండి కళ్ళు మూసుకోండి మీరు ఇంటి అభ్యాసం చేయండి కళ్ళు మూసుకోండి అంటే బయట నుండే వస్తువులను చూచుట మానివేయండి ఓకే నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసుకున్నా కళ్ళు మూసుకున్నాను కానీ కళ్ళు మూసుకున్నా బయట ఉండే కళ్ళు మూసుకున్నా కానీ లోపల ఉండే చూపు ఒకటి ఉంటుంది మనస్సు కూడా చూపేది అది అన్నీ చూస్తూ ఉంటుంది అది అందరినీ చూసుకుంది కళ్ళు మూసుకుని వీడు ఎవేవో చూస్తూ ఉంటాడు ఒక కళ్ళు మూసుకుంటున్నాడు ఏది చూస్తున్నావురా అంటే అమెరికాలో నేనుండే గెది కనపడుతోంది ఇంకా ఏం కనపడుతోంది ఆ గదిలో బీరువా కనపడుతోంది దాన్ని ఎవడో తీసి నా వస్తువులని చెడగొట్టుకున్నట్టు కూడా కనబడుతోంది అంత కనపడుతూ లోపల మనస్ ఎలా ఉంటుంది సో కాబట్టి ఆ లోపల ఉండే చూపును కూడా మీరు బంద్ పెట్టండి అది కూడా క్లోజ్ చేసేయండి అంటే బయట ఉండే వస్తువుల్ని చూడటం లేదు లోపల ఉండేటువంటి మనస్సును కూడా నిశ్చలంగా పెట్టుకోండి ఇప్పుడు ఏముంది ఏదైనా తెలుస్తోందా ఏదీ తెలియట లేదు ఏది తెలియట లేదు అది తెలుస్తోందా లేదా అది తెలుస్తోంది ఎందువల్ల ఆ తెలివి ఉన్నది కనుక నేను ఆ తెలివినై ఉన్నాను ఆ తెలివియే ఉన్నది ఏమండి వాక్యం వాక్యం ఉంటుంది తెలివియే ఉన్నది తెలివి వాక్యం పోయి తెలివి ఆ పదం పోయి ఉండుట ఆ పదం కూడా డ్రాప్ అయిపోయి డ్రాప్ అప్పుడు ఏముంటుంది నేను ఆత్మస్వరూపుడు అని ఉంటాను ఎక్కడికి సీతారామాంజనేయ సంవాదం ఈ సంస్కృతం రాని వాళ్ళు ఏం చేయాలంటే మేము సంస్కృత పంచదశి చదివేస్తాము కరోనోపనిషత్తు పాఠం చెప్పేస్తాము అని అలా మొదలు పెట్టకుండగా మాకు సంస్కృతం రాదు అనే వినయాన్ని నేర్చుకుని సీతారామాంజనేయ సంవాదం చదువుకుంటే వాళ్ళకి కొంత వేదాంతం అద్భుతుంది అప్పుడు వాళ్ళు ఇతరులకు కూడా కొంత వేదాంతాన్ని బోధించవచ్చును ఓకే ఇప్పుడు ఆయన పద్యం చెప్పారు ఆయన హడాలుషేడాగా చెప్పేశారు మనం వినేసాం దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది అయా తమకు లేచి మొదటి పాదం చెప్పండి ఆగండి ఆగండి ఎందుకంటే మీరు చెప్పేసి కూర్చుంటాం తర్వాత నేను దాన్ని వివరించాల్సి ఉంటుంది తెలియబడుతున్న విశ్వము దృశ్యమనుచు తెలివినై తెలివినై సర్వము గాచు దృక్కు నేను అదే చెప్పండి గుల నాకంటే అన్యమేది లేదు ఓకే ఓకే బాగుంది మీరు సీతారామా సంవాదాన్ని చక్కగా చదివినారు ఐ అప్రిషియేట్ ఇట్ కాబట్టి తెలియబడే సర్వము ఈ జగత్త దృశ్యము దృశ్యమన్నది ఎన్నడూ సత్యము కాదు ఆ సర్వమును తెలుసుకుంటూ ఉండే తెలివి అదియే దృక్కు నేను దృక్స్వరూపుడను ఇదియే సమస్త వేదాంతము యొక్క సారము అంతవరకు తీసుకోవడం ప్రస్తుతాను ఓకే సర్వాత్మభావము అనే మాట తర్వాత చూద్దాం సో కనుక ఆ తెలివియే నా కాబట్టి ఇది నా అని చెప్పేందుకు మీరు ఉండదు దినా అంటే మీ స్వరూపం కంటే భిన్నమవుతుంది కానీ మీ స్వరూపం అవుతుంది ఇది నా చెప్పేందుకు ఉండదు కానీ తను ఆ స్వరూపనిష్ఠుడై ఉండవచ్చును వెరీ సింపుల్ ఎలాగ స్వరూపనిష్ఠుడై ఉండుట అంటే అది ఎలాగా మీరేం చేస్తారంటే సాక్షిగా ఉండడం మొదలుపెట్టండి ఇది దేహము ఇది శ్వాస ఇది మనస్సు ఇది మనస్సు అంటే థాట్స్ అలాగే ఒక ఇమోషన్ తీసుకుని దాన్ని కూడా మీరు సాక్షిగా దర్శించవచ్చు ఇది ఒక ఇమోషన్ ఒక భావాదేశము అని వీటినన్నిటినీ సాక్షిగా దర్శిస్తూ దర్శిస్తూ దర్శిస్తూ ఉంటే సాక్ష్యము సాక్షి అని అలా సాగుతుంది కొంతసేపు కొంతకాలం కొంతసేపు అలా సాగుతుంది ఇది సాక్ష్యము దేహాన్ని దర్శిస్తున్నారనుకోండి దేహము సాక్ష్యము నేను సాక్షిని ఈ రెండింటిలో దేహము సాక్ష్యం డ్రాప్ అవుతాను ఒకసారి సాక్ష్యము డ్రాప్ అయిపోతే ఇంకా సాక్షి సాక్షియే కాదు మరి అది అది ఏదో అది ఏ అది ఏదో అది ఏ అది ఏదో చెప్పండి చెప్తే అది ఎంగిల్ అయిపోతుందండి చెప్తే ఎంగిల్ అయిపోదు రామకృష్ణ వారు అనేవారు బ్రహ్మని చెప్పారంటే ఏమవుతుందా బ్రహ్మ ఎంగిల్ అయిపోతుంది వాచో నివర్తుంది కాబట్టి చెప్పి ఎంగిలి చేయడం ఎందుకు మీరు మీరు ఉండండి అలాగా బ్రహ్మనుష్ఠులై ఉ